చాలా బాగా హాలని చెప్పినారు కదా మీరు చాలా బాగా చాలా జాగ్రత్తగా విన్నారు కదా వాక్యం అందరు ఇప్పుడు ఒక చివరి తీర్మానం తీర్మానం అంటే ఏంటంటే ఇంకా మనము ముగించక ఒక మనం అందరం కలిసి ఒక ఒప్పందానికి వస్తున్నాం దాన్ని తీర్మానం అంటాం ముఖ్యంగా పెద్దలు ఇది మీ కొరకు పెద్దల కొరకు చెప్పబడుతున్న వాక్యం ఇంతవరకు మీరు విన్నారు కదా వాక్యం పిల్లలు ఓ పిల్లలు మీరు శబ్దం చేయదు ఇక్కడ కొంచెం సేపు ఆగండి ఇది ఇప్పుడు పెద్దల కొరకు చెప్పబడుతున్న వాక్యం ఇది మీ కొరకు ఎందుకంటే దేవుడు మమ్మల్ని మీ గ్రామానికి నడిపించిండు చాలా దూరం నుంచి ఎందుకు నడిపించిండు అన్న విషయం మీరు తెలుసుకోవాలి కాబట్టి బైబుల్లో ఒక వాక్యం ఉంది ఈ వాక్యం గురించి నేను మీకు చూపించేసినాక ఇంకొక ఐదు పది నిమిషాలలో మనం ముగించుకుందాం ప్రార్థన చేసి మీకు ఎవరికన్నా కష్టాలున్నా బాధలున్నా రోగాలున్నా మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు ఇక్కడ మేము ప్రార్థన చేస్తాం మీ గురించి రోములు రాసిన పత్రిక పదవ అధ్యాయంలో ఒక వాక్యం ఉంది రోమా సంఘానికి భక్తులు రాసిన పత్రికలో పదవ అధ్యాయంలో పదవ వచనంలో ఒక వాక్యం ఉంది అది మీరు పెద్దలు వినాలా జాగ్రత్తగా ఎందుకంటే ఇది మీ కొరకు చెప్పబడుతున్న వాక్యం మీరు వాక్యం విన్నారనుకోండి ఈ వాక్యం విని దాని ప్రకారంగా జీవించరు అనుకోండి మీ కుటుంబంలో సమాధానం వస్తుంది మీ కుటుంబంలో శాంతి వస్తుంది మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి మీ యొక్క ప్రాంతం బాగుంటుంది ఆ రీతిగా మీ కోరి మీకు ఇష్టం ఉంటే ఇది జాగ్రత్తగా వినండి ఇక్కడ ఏముందంటే పదో వర్షంలో ఏల అనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును మీ హృదయంలో విశ్వాసం పెట్టుకోవాలంట యేసు ప్రభుని సొంత రక్షకునిగా మీరు స్వీకరించాలంట ఆయన ఎందు విశ్వాసం ఏం జరుగుతుందంట చూడండి ఇక్కడ ఆయన విశ్వాసం ఉంచి వాడు ఎవడు సిగ్గుపడడు అని లేఖనంలో చెబుచున్నాయి కాబట్టి రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకొనుము మీకందరికి రక్షణ అవసరము అని చెప్తుంది వాక్యం రక్షణ అంటే ఏంది రక్షణ అంటే చూడండి మనము ఈ లోకంలో వచ్చినాం ఈ లోకం విడిచిపెట్టి పోక తప్పదు ఎక్కడికి పోతామో తెలుసా ఎవరికన్నా ఎవ్వరికి తెలియదు కదా కానీ బైబుల్ చెప్తుంది అందరూ చనిపోవాల్సిందే అందరూ ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సిందే కాని ఎక్కడికి పోతారు అనేది ఎవరికి తెలియదు అందుకే చనిపోయిండు అంటారు చనిపోయింది అంటారు పోయింది పోయి ఎక్కడికి పోయిండు ఎక్కడికి పోయింది ఎవ్వరికి తెలియదు కానీ బైబుల్లో ఉంది ఎక్కడ పోతారని అడిది నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకంగా స్వీకరించకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోతే నువ్వు నరకానికి పోతావు శాశ్వతంగా నువ్వు నరకంలోనే ఉంటావు అక్కడనే నిత్యము నీ నీ ఆత్మ కాల్తేనే ఉంటుంది కానీ అది మాడిపోదు అక్కడ అగ్ని ఆలదంట పురుగు చావదంట కాబట్టి నీ పాపంలో ఉండి నువ్వు చనిపోయావు నువ్వు ఖచ్చితంగా నరకానికి పోతావు కానీ నువ్వు ఏసు ప్రభుని సొంత రక్షకునిగా స్వీకరిస్తే ఈ రోజు నీ పాపముల నుంచి నువ్వు విడుదల పొందితే దేవుని జగతావు చనిపోయినాక ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు అందరు విడిచిపెట్టాల్సిందే ఎంతో మీ కళ్ళ ముందు విడిచిపెట్టారు కదా లోకం వాళ్ళు ఎక్కడ పోయినరో వాళ్ళు మీకు కానీ బైబుల్ ఒకటే చెప్తుంది ఎక్కడ పోతున్నది మార్గాలు ఒకడు దేవుని దగ్గరకైనా పోవచ్చు ఒకడు నరకానికైనా పోవచ్చు నరకంలో ఎప్పుడు నిత్యము అగ్ని ఉంటుంది కాల్తూనే ఉంటారు కానీ మాడిపోరు జీవితాంతము అక్కడ ఏడుస్తూనే ఉంటారు కానీ పరలోకంలో సమాధానము సంతోషం ఉంటుంది మరి అటువంటి సంతోషం మీకు కావాలంటే మీరేం చెయ్యాలా ఈరోజు మీరు కొంతసేపు కళ్ళు మూసుకోండి అందరు అందరు అందరు కళ్ళు మూసుకోండి పెద్దలు కూడా ఏం పర్లేదు కళ్ళు మూసుకోండి మీరు కండ్లు మూసుకొని మీ హృదయంలో నేను చెప్తున్నట్టు చెప్పండి నీ హృదయం మారితే చాలు నీ హృదయం నీ ప్రభుకి సమర్పిస్తే చాలు నీకు పర్లోక ప్రాప్తి కలుగుతుంది ఆయనని నువ్వు తృణీకరిస్తే ఆయనని నువ్వు నమ్ముకోకపోతే నరకము ఖచ్చితంగా తప్పదు కాబట్టి తెలిసి తెలిసి ఎవడవురు నరకానికి బోడు ఈ సత్యం తెలిసిన వాడు అందరూ పరలోకానికి పోలని కోరుకుంటారు కాబట్టి మనం అందరం కోరుకుందాం ఇక్కడ అందరూ పిల్లలు పెద్దలు అందరూ కళ్ళు మూసుకోండి మీ హృదయం అనుకోండి నేను చెప్తున్నట్లు ప్రభు నేను పాపిని తల్లి గర్భంలో నుండి నేను పాపంలో పుట్టిన వాడను పాపంలో పుట్టిన ప్రతి మరణించి నరకానికి పోక తప్పదు ఎవరు కూడా నరకానికి కూడా మీకు ఇష్టం లేదు ప్రవ్వా ప్రేమ మాయుడు అందరిని ప్రేమించడానికి మీరు ఈ లోకంలోకి వచ్చినారు ప్రావా కాబట్టి మీ ప్రేమని ఆ సిలువ మీద చూపించినారు మా పాపంలు మా శాపములు మా రోగములు మా వ్యసనములను చెడు అలవాట్లను మీరు ఆ సిలువ మీద భరించినారు వాటి నుంచి మాకు విడుదల కల్పించినారు కాబట్టి మమ్మల్ని క్షమించండి ప్రవ్వ మా పాపములు క్షమించండి తండ్రి మీ బిడ్డలుగా స్వీకరించండి మా కష్టాల నుంచి మాకు విడుదల కల్పించండి మా శ్రమల నుంచి మాకు విడుదల కల్పించండి మా రోగాల నుంచి మాకు స్వస్థత కల్పించండి మా మీద ఉన్న శాపాన్ని తొలగించండి మీ అందు మాకు సమాధానం కల్పించండి మేము ఎవరం నరకం కూడా ఇష్టం లేదు మేమందరము పరలోకానికి పోవాలా మేమందరము మీ చెంతకు చేరాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి బైబుల్ సెలవిస్తుంది తిండిపోతులు త్రాగుబోతులు మాంత్రికులు నరహంతకులు పర్లోక రాజ్యానికి అనర్హులు మీరు ఎవరు కూడా పరలోకానికి పోరు కాబట్టి త్రాగుడు అనే చెడు బానిస నుంచి మాకు విడుదల కల్పించండి ఈరోజు మా గ్రామానికి విడుదల కల్పించండి ఈరోజు త్రాగుడు నుంచి మేము దూరంగా పారిపోవాలా ప్రభావ దాన్ని మేము అసహించుకోవాలా అటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి మా గ్రామానికి అనుగ్రహించండి మా బిడ్డల భవిష్యత్తుని ఆశ్రయించండి వారికి మంచి చదువులు అనుగ్రహించండి వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి న్ని సంపూంగా మార్చుకోండి ప్రవ్వా ఇక్కడ ఉన్న సమస్యలను తొలగించండి ప్రవ్వా ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రవ్వా మా పాపంలో క్షమించండి ఇది నా జీవితాలు మీకు సమర్పించుకుంటున్నాము వాటిని స్వీకరించండి మమ్మల్ని మీ రాక సిద్ధపరచుకోమని రిషత్ నామం ప్రార్థు నమ్ తండ్రి ఆ మెన్ అూయ్యాలే